మామి భగవత్పాదశంకరంకంకర ఓం సహనా సహనౌునస్సు సహకర తేజస్సు శాంతిశాంతిశాంతి తద్వా అైత ఆప్తకామం ఆ స్వరూపము ఈ జీవుని యొక్క ఆ స్వరూపము తై నిశ్చయముగా అక్కడ వాన్ ఉంటుంది గడపిస్తే వై అవుతుంది ఆప్త అంటే నిండిన పూర్ణమైన కామనలు దగ్గరి అంటే అభిప్రాయం కామనలేమి లేనిది అని అర్థం కామనలేమి లేనిది ఇప్పుడు నిండుకున్నాయి అంటే ఏమిటో అర్థం అది అలాగే కామనలు తీరిపోయినాయి నిండుకున్నాయి అంటే కామన లేని లేని అవస్థ ఎందుకంటే కామనలో ఉన్న అవస్థ చాలా టెన్స్ గా ఉంటుంది స్ట్రెస్ఫుల్గా ఉంటుంది అది బరువుగా ఉంటుంది మీరు కామన మీ ఉన్నట్లయితే మీకు విశ్రాంతి అనేది ఉండదు ఆ కామనలా మనిషిని పరుగు పెట్టిస్తూ ఉంటుంది ఆ పరుగు మానసికంగా ఉంటుంది మనస్సు ఆ కామన కారణంగా పరుగు తీస్తూ ఉంటుంది ఎక్సైటెడ్గా ఉంటుంది స్ట్రెస్ఫుల్ తర్వాత ఇంద్రియములు దేహము కూడా ఆ కామన కారణంగా పరుగులు తీస్తూ ఉంటాయి కాబట్టి విశ్రాంతి ఉండదు విశ్రాంతి మీకు ఎప్పుడు లభిస్తుందంటే కామన లేనప్పుడే లభిస్తుంది ఒక కామనకి మరి ఒక కామనకి మధ్యలో వాట్ ఆర్ యూ అది మీరు చూసుకోండి ఒక కామునికి మరి ఒక కామునికి మధ్యలో వాట్ ఆర్ యూ ఆప్తకామహ అది పూర్ణత్వమే వేష్ స్వరూపం అది ఆ ఆ సుశుప్త్యవస్థయందు జీవన్ముక్త అవస్థయందు కూడా అటువంటి ఆప్తకామహ అనే అవస్థ అనే ధర్మము ఈ జీవునకు గలదు అది ఆ టాపిక్ మనం చూస్తూ అవతారికలో ఇక్కడ అవతారిక పెద్దదిగా ఉంది శంకరులది త్ర చైతన్య జ్యోతిష్ప్రభావే కస్మాదిహను జానాతి ఇది ప్రాక్షీ తేతు మయా ఉక్త ఏకత్వం యథా స్త్రీవంశయ స్తంపరిశయ అంటే ఆత్మస్వరూపము ఇదమిముగా ఎందుకు తెలియబడట లేదు అనే ప్రశ్నకి సమాధానం ఏమిటంటే ఆత్మస్వరూపమునందు ద్విత్వం ద్వయం రెండవది లేదు ద్వైతం లేదు ఏకత్వమే ఉండాలి అదే హేతువు తెలియబడకపోవుటకు హేతువు అది చిత్రం ఏమంటే ఈ లోకంలో నాకు ఇలా అనిపిస్తూ ఉంటుంది ఒక ఒక రకమైన ఆవేదన అని మీరన్నా నేను కాదన్నాను శంకరుల పేరు చెప్పి ఏవో కథలు చెప్పుకుంటూ కాలక్షేపం చేస్తారు తప్ప మీ హరికథ గురించి నేనేమంటారు జనరల్గా చెప్తాను కథలు ఏవో చెప్పుకుంటూ కాలక్షేపం చేస్తారు తప్ప భాష్యాలు ఎవరు చారో ఆ భాష్యాలు ఎలా ఉంటాయో చూడండి ఎంత గంభీరంగా ఉంటాయో ఉదాహరణకి ఆత్మ పూర్ణము అకామము దాంట్లో కామనలు ఏమీ ఉండదు కామనల్ అంటే వెల్లి లోటు ఉండదు అభయము అని ఆమె ఆత్మ అటువంటిదైనప్పుడు మనకి ఆత్మ ఎందుకు తెలియబడుటలేదు అనే ప్రశ్న ఉదయించటము దానికి చాలా అందమైన చాలా విలక్షణమైన సమాధానము ఎంతో చక్కటి ప్రకరణం ఇది ఏకత్వమే కారణము త్ర అర్థాత్ నానాత్మం విశేషణం చల్లాం త్ర అర్థాత్ నానాత్మ విశేష విజ్ఞానహేతు అంటే తస్మిన్ సతి అది ఎట్లుండగా అది ఎట్లుండగా అంటే అర్థమేమిటి ఆత్మయొక్క స్వరూపము తెలియబడకుండుటకు ఏకత్వమే కారణమై ఉంటుండగా ఎక్కడైతే మీకు విశేష విజ్ఞానం ఉంటుందో అంటే ఇది ఫలాన అనే విజ్ఞానం జగత్తు గురించి కానీ మీ గురించి కానీ నేను ఫలానా అనే విశేష విజ్ఞానం ఇది ఫలానా అనే విశేష విజ్ఞానం ఎక్కడైతే ఉంటుందో అక్కడ నానాత్వమే కారణము అని మనకి స్పష్టమవుతున్నది కాబట్టి నానాత్వం విశేష విజ్ఞాన హేతు ఏకత్వం అజ్ఞాన హేతు ఆత్మస్వరూపము తెలియబడకపోవటకు కారణము ఏకత్వము నానాత్మ నా విశేష విజ్ఞాన హేతు నేను ఫలానా నేనిది నేనది లేకపోతే ఈ జగత్తు ఇలా ఉంది ఈ ఉంది దేవుడు అలా ఉన్నాడు ఇలా ఉన్నాడు అనే విశేష విజ్ఞానం ఏదైతే కాదో దానికి హేతు ఏమిటంటే నానాత్మే అని చెప్పినట్లయింది ఈ నానాత్మ ఎక్కడి మరి అది యథార్థమా లేకపోతే కల్పితమా నానాత్మం సో నానాత్మ ఎక్కడి నుంచి వచ్చింది జయ జయ శంకర అని ఓ ఛానల్లో ఒకటి వచ్చింది జయ జయ శంకర ఆ ఛానల్ పెడితే ఏదో డ్యాన్స్ ప్రోగ్రాం నడుస్తూ ఉంటుంది యాంతి శంకరులకి సంబంధమే ఉంటుంది ఇంకో ఆచార్యున్ని తీసుకొచ్చి ఓ చిన్న ప్రసంగం ఆయన ద్వైతాచార్యులు అంతా ద్వైతం ఆయన జయ జయశంకర ఛానల్లో ప్రవేశించి ఆయన ఏం చెప్తున్నారంటే ఈ జగత్తులో చైతన్యములు ఉన్నాయి అంటే జీవులు భిన్న భిన్నంగా నానా అచైతన్ములు కలవు అంటే చెట్టు చేమ కొండ కోన ఇలాంటి అచేతనములు ఉన్నాయి వీటన్నిటికీ కూడా చేసి ఆయన పరమాత్మ చేసి అంటే ఇవన్నీ కూడా ఆయనకు అంగములు అంటే మనందరం ఆయనకు అంగములు అన్నమాట అంటే ఆయన కొట్టుకుని మనం అందరం వెళ్ళాడుతూ ఉంటాం ఎవరు ఆయన ఏం చేస్తాడు శేషేయనా ఆదిశేషుడు పోయి కొడుకుంటాడు చూడండి ఆ ఫస్ట్ హాఫ్ ఎలా ఉంది చేతనులు అచేతనములు అన్ని కూడా పరమాత్మకు అంగములు అనే ఏదో ఫిలాసాఫికల్ ధోరణిలో ఉంది కదా అది ఏదో ఫిలాసఫీ చెప్తున్నాడేమో అనుకున్నాను మళ్ళీ చక్కమని వెళ్ళి మీద పడుకుంటాడు అది ఫిలాసఫీ కాదు కదా పావు మీద పడుకోవడం ఫిలాసఫీ అవుతుందా పావు మీద పడుకోవడం పురాణం అవుతుందా సో ఇలా ఏదో చెప్తుంటారు ఫస్ట్ సో ఇక్కడ శంకరులు ఏమంటున్నారంటే నానాత్మములకు కారణము ఆ దేవుడు నానాత్వాన్ని సృష్టించేయడము లేకపోతే ఆ దేవుడు లేకపోతే ఈ జగత్తు అలా నానాత్మ విశిష్టముగా అలాగే తొలగించి ఆ ఉండదు ఎప్పుడు అలాగే ఉండడం ఎవరికి వచ్చింది వాడు చెప్తూ ఉంటాడు వాస్తవం నానాత్మమునకు కారణము ఏంటి ఆయన అంటారు నాత్వేచ కారణం ఆత్మనో వస్వంతరస్ ప్రత్యుపస్థాపి అవిద్యతం ఆత్మచైతన్యము కలదు ఈ ఆత్మచైతన్యము కంటే ఇతరమైన వస్తువు ఇంకొక డెనా ఉందా అది మీరు సినిమాకి వెళ్ళారు మొత్తం సినిమా అదో పెద్ద ప్రపంచం సినిమే పెద్ద ప్రపంచం సినిమా ప్రపంచంలో ఆ సినిమా సందర్భంలో రెండున్నర గంటల సినిమా మీరు చూసొచ్చారు ఆ సందర్భంలో ప్రాజెక్టు నుంచి వచ్చే ప్రకాశం ఏదైతే కలదో దానికంటే భిన్నముగా మరి ఒక వస్తువు ఏదైనా ఒకటి ఉన్నదా మీరు నిద్ర లేవకముందు ఈ జగత్తు ఈ నానాత్మము ఏదీ లేదు కదా నిద్ర లేచిన తర్వాత అది ఎలా వచ్చిందంటే ప్రాజెక్ట్ నుంచి కారీ బయటకొచ్చి ఆ ఫిలిం మీద పడి తెర మీద పడి సినిమా దృశ్యములు కనపడినట్లుగా ఆత్మజ్యోతి నుండి చైతన్య ప్రకాశము బయలువెడలి మనస్సు అనే ఫిలిం ఫిలిం ఉండాలి కదా మనస్సు అనే ఫిలిం అంటే వాసనాలన్నీ ఉంటాయి దాంట్లో అలాగే మనస్సు అనేటువంటి ఫిలిం మీద ఈ ప్రకాశం పడి దేశకాలములనే తెర మీద స్పేస్ టైం మ్యాట్రిక్స్ అది దేశకాలములనే తెర మీద సంసారం అనే ఒక సినిమా మీకు దర్శనం ఇస్తుంది అర్థమైందండిది కాబట్టి ఈ సినిమాలో ఆత్మచైతన్యమే ఉన్నది తప్ప ఆత్మచైతన్యము కంటే భిన్నముగా మరి ఒక వస్తువు లేదు ఉన్నట్లు కనబడుతాయే కానీ మరి ఒక వస్తువు లేదు కాబట్టి లేకు లేకున్నది ఏది లేదో అది ఉన్నట్లు ఎందుకు కనపడుతోంది అంటే మీరు చూసుకోవాలి త్రాడున్నది పాము లేదు త్రాడు ఉన్నది అనే విషయం అలాంటి పాము లేదు కదా మరి లేని పాము ఎందుకు కనపడుతోంది అంటే అజ్ఞానం చేత కనపడుతుంది ఆ ఉన్నదాని యొక్క జ్ఞానము లేకుండా వాళ్ళ అది త్రాగు అని తెలియకుండా వాళ్ళ ఇప్పుడు అక్కడ త్రాడు ఉంది అది వీడియో పెట్టాడు మీరు ఎక్కడో లోపలన్నాడు ఎవడో వాడు అప్పుడే లోపలికి ప్రవేశించి చీకటిగా ఉంటే వాళ్ళని ఒక పెద్ద క్యాకు వేసాడు ఈ కేకు వేసిన వాడిని అక్షణం ఆ లోపలి కూర్చున్న వాడికి తెలుసు ఎందుకంటే అనవసరం ఎందుకలా బాబోయ్లు కేకు వేస్తున్నావు అని అడిగారు ఆ లోపలి నుంచి ఇక్కడ పాముందిరా చెప్పాడు నీ తలకాయే పావు కాదు లైట్ వేసుకో అది త్రాడు నేనే పెట్టానని చెప్పాడు కూడా అక్కడ కాబట్టి త్రాడు తప్ప మరేమీ లేదు వాడికి వీడికి ఆమే ఉంది ఇంకేది లేదు త్రాగసు ఉందని కూడా అనుకోడు ఆమె ఉంది కాబట్టి ఇప్పుడు అక్కడ పాముని నిలబెట్టినది ఎవరు అజ్ఞానం అజ్ఞానమే పామును అక్కడ నిలబెట్టినది ప్రత్యుపస్థాపిక అవిద్య ఈ విషయాన్ని కూడా చెప్పడమైనది త అవిద్యా ప్రభిక్తో భవతి సదా సర్వేణ ఏకత్వమేవ అస్థవతి ప్రభివ్యక్త అంటే శుద్ధ అవిద్య అంటే మాలిన్యం అజ్ఞానం అనే చీకటి ఈ చీకటిని మీరు త్రోసిపుచ్చారు ఇప్పుడు గదిలో చీకటి ఉంది ఎలా పో ఎలా పోగొడతారు ఒక ఆయన చెప్పాడు మీరు ఆ చండీ దేవు ఉన్నది ప్రత్యేకంగా చీకటిని పో ఈ దేవులు చాలామంది ఉన్నారు వాళ్ళలో ఒక దేవి ప్రత్యేకంగా చీకటిని పోగొట్టడం ఆమె యొక్క ఆమె యొక్క స్వభావం కాబట్టి ఆమెను ఉపాసన ఒకటి చెప్తాడు ఇంకొకటి అంటాడు పోవడానికి చక్కటి కర్మ ఒకటి చెప్పబడి ఉన్నది స్మృతికారులు చెప్పారు ఫలానా వ్రతం చేసినట్లయితే సో అంధకార వినాశిని వ్రతాన్ని చేసినట్లయితే ఆ చీకటి పోతుందని ఇంకొకటి మూడో వాడు అంటాడు మంచిగా దేవుణ్ణి మీరు పూజించుకోవడానికి మేము కాదనము కానీ దీపం వెలిగిస్తే చీకటి పోతుంది అని ఇంకొకటి చెప్తాడు లోకంలో మూడు రకాలు ఈ అంధకార వినాశిని వ్రతాన్ని మేము ప్రచారం చేస్తూ ఉన్నాము కొంతమంది ప్రచారం చేస్తారు అలా ప్రచారం చేసేవాళ్ళు తర్వాత ఈ చీకట్లను పోగొట్టే దేవి యొక్క ఉపాసనని ప్రచారం చేసేవాళ్ళు లోకంలో చాలా ఎక్కువ ప్రఖ్యాతిగా మంచి మంచి పొజిషన్స్లో వాళ్ళు ఉంటారు ఈ దీపం వెలిగిస్తే జీకటిపోతుందని చెప్పి వాడు వాడి గురించి ఎవడో ప్రకటించుకోవాలి వాడు ఎక్కడో మూలకొండలు ఉంటాడు వాడు ఎక్కడో రోడ్డు బ్రతుకులు తిని రామకృష్ణ అనుకుంటాం మూలకొండలు ఉంటాడు మీకు లోపపు తీరితే ఎక్కడ సో ఈ లైఫ్ ఈజ్ లైక్ దాట్ కనుక ఈ అవిద్య ఎలా పోతుంది అంటే ఈ ఈ ఆత్మయే సర్వము వీడు అవిద్యయా ఎదా ప్రవివిక్తో భవతి ప్రవివిక్త అంటే శుద్ధుడు అయిపోవాలి అంటే అవిద్య వీడి నుండి విముక్తుడను విడివడునో ప్రతి వ్యక్తి అంటే విడివద్దుట అంటే దాన్ని వర్డ్ టు వర్డ్ని విడివద్దుట అంటే అర్థం ఏంటి దానికి దూరం ఒకట అంటే అంటే విముక్తుడవును అవిద్య నుంచి వీడు ఎప్పుడైతే విముక్తుడవుతాడో అప్పుడు వాడికి ఏమవుతుందో తెలుసుకున్నానండి సర్వేణ అస్తి ఏకత్వమేమో భవతి వాడు సర్వాత్మభావంలోకి వెళ్ళిపోతాడు ఈ సర్వాత్మభావం అనేది ఎన్నోసార్లు చెప్పాను నేను ఎన్నిసార్లు చెప్పినా అది కావలసినంత చెప్పలేదేమో అర్థం అవడానికి ఎంత చెప్పడం అవసరమో అంతా చెప్పానో లేదో అనే అసంతృప్తి నాలో అలా ఉంటుంది మీరు ఒక్క సంగతి గమనించాలి మీరు దేనిని అనుభవానికి వస్తు ఏది మీకు అనుభవానికి వస్తుందో అది మీ స్వరూపంలో మాత్రమే అనుభవానికి వస్తుంది తప్ప మీ స్వరూపానికి భిన్నంగా ఉండి అనుభవానికి రావడం అనే ప్రసక్తి ఉండదు తర్వాత దేనిని దేనిని మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారో అదంతా కూడా మీ స్వరూపాంతర్గతమయ్యే ఉండదు మీ స్వరూపం కంటే ఉండదు ఇప్పుడు మీరు శబ్దాన్ని ఇప్పుడు ఒక మనిషిని చూస్తారు ఒక మనిషిని చూశారంటే అంటే ఏమిటి ఒక మనిషిని మీరు అనుభవిస్తున్నారన్నమాట అలా అంటారు కూడాను అది ఓ సందర్భంలో అలాంటి తప్పర్సం వచ్చే ప్రమాదం ఉన్నది మామూలుగా వీళ్ళు కొన్ని సందర్భాల్లో ఈ వాళ్ళు వాళ్ళు అలా అంటారు అలాగంటారు ఈ భగవంతుని యొక్క ఈ కథను మీరు అనుభవించండి అని ఈ అలంకారం చేశారు దేవుడికి అది మీరందరూ చక్కగా అనుభవాన్ని అనుభవించండి అనుభవం లేకపోతే ఇక్కడ భోజనం టేబుల్ నిండా భోజన సామాగ్రి అంతా పెట్టారు అనుభవించండి అదో అది లోకంలో ప్రచారంలో ఉన్న మాట కాదది అలాంటి బాగుండదు వినీ కూడా దే డోంట్ లైక్ ఇట్ బట్ ద ఫ్యాక్టీస్ దట్టి ఇప్పుడు నేను ఒక మనిషిని అనుభవిస్తూ ఉన్నాను అంటే ఏం చేస్తున్నానమాట ఆ మనిషి నా దగ్గరికి వచ్చినప్పుడు ఆ మనిషిని చూస్తున్నాను ఆ మనిషి ఉండడం మూలంగా నేను ఒక ఉల్లాసాన్ని నాకు అనుభవానికి వస్తుంది కదండి ఇప్పుడు ఆ అనుభవము యొక్క స్వ స్వరూపమేమి అంటే ఆ మనిషి యొక్క సన్నిధి మనిషి యొక్క సన్నిధిగా అయితే మనిషి యొక్క రూపము యొక్క జ్ఞానము కంటి శబ్దము యొక్క మనిషి పలికే పలుకులు శబ్దము ఆ జ్ఞానము చెయ్యి ఎందు ఉండుతా ఏమిటి అసలు ఆ అనుభవం యొక్క స్వరూపం మీరు ఆలోచించండి అనుభవం అనేది ఏదైతే డబ్బు ఆ మనిషిని చూస్తూ ఉంటారు మీరు మనిషిని చూసినప్పుడు మనిషిని చూస్తున్నారా లేక మనిషి నుంచి కంటి ఏర్పడిన ఆప్టికల్ సెన్సేషన్స్ ఏవైతే ఉంటాయో ఇందీడియేట్ జ్ఞానములు వాటిని చూస్తున్నారా కాబట్టి ఒక లా ఉన్నది You యు ఆల్వేస్ పెర్సీన్ యువర్ ఓన్ సెన్సేషన్స్ మీరెప్పుడు కూడా మీ సెన్సేషన్స్ ని మాత్రమే మీరు ప్రత్యక్షం చేసుకోగలుగుతారు తప్ప మీరు మనిషి ప్రత్యక్షంగా ఉన్నాడు అంటే ఆ మనిషి రూపంగా మీకు కలిగిన ఆప్టికల్ సెన్సేషన్స్ ని మీరు ప్రత్యక్షం చేసుకుంటున్నారు అర్థం శబ్దము కూడా అంటే శబ్దమును మీరు ప్రత్యక్షంగా వింటున్నారు అంటే ఆ శబ్దము మీకు కలిగించినటువంటి ఆ సౌండ్ సెన్సేషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని మీరు పెర్సీవ్ చేస్తున్నారు అని అర్థం చూడండి ఈ ఫైవ్ టెన్ అంటే ఫైవ్ ఫీట్ టెన్ ఇంచెస్ ఈ ఉపాధి ఉందో మీరు చూసే జగత్తు దీనికి బయట ఏది లేదు అయితే బయట ఉంది అనేటువంటి భావన మనకి డెవలప్ అవుతుంది డెవలప్ చిన్నపిల్లలకి వాళ్ళు చూసే జగత్తు అంతా వాళ్ళ లోపలే ఉంటుంది మనకే అలాగే ఉంటుంది మనకే అలాగే ఉంటుంది వాళ్ళకే అలాగే ఉంటుంది అయితే వాళ్ళకి ఇంకా టూ డైమెన్షనల్గా ఉంటుంది జగత్తు చిన్నపిల్లలకి త్రీ డైమెన్షన్స్ ఉండవు టూ డైమెన్షనల్ జగత్తు ఉంటుంది తర్వాత మీరు బాబు అమ్మ నాయన మీరు పిలుస్తారే అవి శబ్దములుగా మాత్రమే అనుభవానికి వస్తాయి తప్ప సౌండ్ సెన్సేషన్స్గా అనుభవానికి వస్తాయే తప్ప దాని అర్థము అనుభవానికి రాదు ఏదో సమ్ సౌండ్ ది పర్సన్ మేకింగ్ అని మాత్రమే తెలుస్తూ ఉంటుంది తర్వాత తల్లి కనపడినప్పుడు ఒక త్రీ డైమెన్షనల్ ఫిగర్ ఏమి కనపడదు టూ డైమెన్షనల్ జగత్త కనపడుతుంది శిశువు ఆ స్థితి కొన్ని నెలలకు మారుతుంది ఆ మారడంలో ఎలా మారుతుందో తెలుసునండి ఇప్పుడు మీరు తెర మీద సినిమా చూస్తున్నాను ఇదంతా కూడా ది సైకాలజీ ఆఫ్ ది చైండ్ ది డైనమిక్స్ ఆఫ్ కాగ్నిషన్ దీని మీద బుక్సే ఉన్నాయి ఫిజిక్స్ పుస్తకాలు నాట్ వేదాంత బుక్స్ ఫిజిక్స్ బుక్స్ ఆఫ్ ఫిజిక్స్ నేను చూశాను కొన్ని పుస్తకాలు యుఎస్ లో ముఖ్యంగా కొలంబియా యూనివర్సిటీలో అక్కడ మంచి రీసెర్చ్ చేస్తూ సో ది పాయింట్ ఈజ్ ద చిన్నపిల్లవాడి జగత్తు టూ డే రూపదృష్ట్యా సౌండ్ దృష్ట్యా చిన్నపిల్లవాడి జగత్తులో సౌండ్స్ ఉంటాయి తప్ప వర్డ్స్ ఉండవు ఎవెవో సౌండ్స్ ఉంటాయి బట్ నో నో వర్డ్స్ వర్డ్స్ ఏ ఉండకపోతే అర్థం ఉండే ప్రసక్తే లేదు అది చిన్నపిల్లవాడి జగత్తు ఇప్పుడు ఆ జగత్తు మారాలి ఎలా మారాలో తెలిసిన టూ డైమెన్షన్ అలా త్రీ డైమెన్షన్ అల్ అవ్వాలి తర్వాత ఆ సౌండ్ స్థితికి వర్డ్ సెంటెన్స్ అండ్ మీనింగ్ ఆ స్ట్రక్చర్ అంతా డెవలప్ కావాలి ఇట్ హ్యాపన్ ఈ పని అవ్వడానికి వన్ ఇయర్ టూ ఇయర్ త్రీ ఇయర్ పోతుంది అప్పుడు వాడికి జగత్తు మనకు కనపడినట్టుగా ఆ పిల్లవాడిలో కనుక మీరు దూరగలిగితే వాడు చూసే జగత్తు మీరు చూసే జగత్తులో ఉండదు అండ్ దెన్ వారు చూసే జగత్తు మీ జగత్ లాగా బయట ఉండదు ఎందుకంటే త్రీ డైమెన్షన్స్ ఉండవు బయట అంటే త్రీ డైమెన్షన్స్ వచ్చాయి త్రీ డైమెన్షన్స్ ఉండవు టూ డైమెన్షన్సే ఉంటాయి అదంతా లోపలే ఉంటుంది కాబట్టి బయట జగత్ అనేది నా అనుభవమునకు భిన్నంగా సపరేట్గా ఉన్నవి అనేది మనకి చిన్నప్పటి నుంచి ఒక అలవాటుగా ఒక ఫిక్సేషన్ మనస్సులో ఒక ఫిక్సేషన్ ఉంటుంది అది అలవాటుగా వస్తుంది హ్యాబిట్ ఆ హ్యాబిట్ ఎంత లోతుగా ఉంటుందంటే దాన్ని చెడిపి వేయడానికి మీరు పాతి సంవత్సరాల వేదాంత అధ్యయనం చేసినా సరిపడో అంత గట్టిగా ఉంటుంది ఆ ఫిక్సేషన్ ఎవరైతే ఆ ఫిక్సేషన్ తిరస్కరించగలుగుతారో అది ఎలాగ తిరస్కరించడం మీరు కర్స్ అంటే పొద్దున్న మధ్యాహ్నం సాయంకాలం రాత్రి అన్ని సందర్భములందు కూడా విడిచిపెట్టకుండగా పెద్ద ఆగ్రహంతో అంటే పట్టుదలతో మీరు నామరూపాలని నిరాకరించడం అభ్యాసం చేయాలి నామరూప నిరాకరణాన్ని చేస్తూ ఉండాలి పెద్ద పట్టుదలతో మీరు ఉండాలి మీరు ఓవైపుని ఉపనిషత్తుంటో ఇంకోవైపు కామ్యకర్మానుష్ఠానం చేస్తున్నారు అంటే మీరు నామరూప నిరాకరణం చేస్తున్న దాఖలాలు ఏమీ లేవు పైగా నామరూప నిరాకరణానికి విరుద్ధమైన ప్రవృత్తిలో మీరు ఎందుకంటే ఒక కామన అంటే అది నామరూపాత్మకంగా ఉంటుంది ఆ కామన సిద్ధించడం కోసం చర్చించే దేవత నామరూపాత్మకం చేసే కర్మ నామరూపాత్మకం అంతా కూడా నామరూపముల మా కళా నామరూపముల సమ్మేళనం అదే కలగించారు సో అంతా కూడా కమాల్ అంటాను నామరూపముల యొక్క కమాల్ ప్లే విజ్ ఆల్ ద ప్లే ఆఫ్ నేమ్స్ అండ్ ఫామ్స్ నేను స్వామికి ఉత్తరం వేశాను ఆయన నన్ను సలహా అడిగాను నన్ను ఎందుకు అడిగడం నేనేదో నా పేరు నేపొద్దు సలహాకి నేనే దొరికానా నన్ను సలహా అడగడం నన్ను సలహా అడిగేప్పుడు చిన్న ఓపెన్ మైండ్ పెట్టుకుని సలహా అడిగానని అనుకుంటాం కదా సలహా అడిగానంటే చెప్పడం మన ధర్మము వారు అడిగానంటే వారు ఆత్మరూపులే కదా వారు సలహా అడిగానంటే వారి యొక్క అభిష్టాన్ని నెరవేర్చడము అంటే ఏది మనం ఏదైనా డబ్బివ్వాలి ఏమి ఇవ్వాలి వాచా ధర్మం మంచి మాట ఒకటి అంటే వారు దాన్ని తెలుసుకుంటే ఎంతో బాగుంటుంది కదా అని చెప్పి వారు సలహా అడిగారని నేను ప్రేమతోటి నాకుండే ఉత్సాహంతో నేను సలహా చేశాను ఏమని చెప్పారంటే మీరు ఈ నామరూపములను బలం చేసుకునేటువంటి ప్రయత్నం దిశలో మీరు అడుగు వేయవద్దు ఆత్మవిచారానికి అది విరుద్ధము లక్ష్యము ఆత్మవిచారము కనుక నామరూపముల దిశలో మీరు అడుగు వేయవద్దు నేను రాశాను రాస్తే ఆయన నిండపడు పోవచ్చు అంటే ఫిక్సేషన్ ఎంత గట్టిగా ఉంటుందో చూడండి కాబట్టింత గట్టిగా మీరు నామరూపాలను పట్టుకునే ఉన్నట్లయితే అన్ని సిన్స్ పెట్టుకున్నట్లయితే మీకు సర్వాత్మభావము అనుభవమునకు వచ్చే ప్రసక్తి ఏ లేదు కానీ ఎప్పుడైతే ప్రమిదితో భగవతి ఆ విద్య నుంచి మీరు దూరం అవుతారో ఆ విద్యను దూరంగా పెడతారో అప్పుడు మీరు ఆత్మస్వరూపం కంటే భిన్నంగా ఏదీ ఉండనే ఉండదు సర్వము ఆత్మ చైతన్యమునందే ప్రకాశిస్తోంది ఈ జగత్తంతా కూడా आत्मचैतमों ने वे प्रकाशिस्टी तब दी वेरे अठा लेगत्क आश्रय आत्मचतन आश्रय सर्पा के आश्रय रज्जु ज्ञानमे सर्पा की आश्रय ज्ञादे ज्ञानंदे अभ्यास अंगीक रज्जु पै सर्पम अध्यापमों तार्किु ज्ञा सर्पज्ञा अभ्यास ఇన్ని జ్ఞానాభ్యాస ఇది వేదాంతం ఎందుకంటే జ్ఞానం కంటే భిన్నంగా ఏదీ లేనే లేదు కాబట్టి ఆ విధంగా అజ్ఞానము చేతనే మీకు భేదము అనుభవానికి వస్తూ ఉన్నది ఎప్పుడైతే మీరు అజ్ఞానాన్ని దూరంగా పెడతారో ఆత్మ సర్వాత్మభావము అంటే ఆత్మ తప్ప ఇతరము ఏదీ లేదు అనేటువంటి జ్ఞానము మీకు అనుభవానికి వస్తుంది సదా సర్వే ఏకత్వమేవ ేయాదిక విభాగే అసతి కు విశేష విజ్ఞాన ప్రాభావ కామోవాసం స్వాభావికే స్వూపస్థే ఆత్మజ్యోతిషీ గంభీరమైన భాష్య జ్యోతిబ్రాహ్మణం పర్టికులర్లీ ఇంపార్టెంట్ అది తత అందువలన ఎప్పుడైతే ఆత్మ చైతన్యము కంటే భిన్నముగా ఏది లేదని మీరు అన్నారో జ్ఞానము జ్ఞేయము అనే కారక విభాగం అంతా కూడా నశించిపోతూ ఉండదు కారకములు అంటే మీరు జ్ఞానమును ఒక క్రియ అనుకోండి జ్ఞానమును ఒక క్రియగా స్వీకరించారు అనుకోండి తెలియట ఒక క్రియ తూ నో ఇప్పుడు తెలియదు కర్త సాధనము అంటే కన్ను ప్రమాణము తెలియబడేది కర్మ చూడండి కర్త కర్మ కారణము కూడా వచ్చింది సో ఇలాగంటే ఇంకా మిగతా కారకాలు కూడా యాడ్ అవుతాయి ఇటువంటి కారకములు సపరేట్ సెపరేట్గా ఉంటాయి ఖండిత జ్ఞానం సో అది ఉండనే ఉండదు సర్వమో ఆత్మచైతన్యమే అని తెలుసుకున్న సందర్భంలో అటువంటి కారక విభాగమే ఉండదు కారక విభాగం లేనప్పుడు విశేష విజ్ఞానం పొట్టదు విశేష విజ్ఞానం పుట్టదు ఇప్పుడు మీరు కళ్ళు మూసుకునే సైలెంట్గా ఉన్నారనుకోండి సైలెన్స్ సైలెన్స్ సైలెన్స్గా ఉండాలి నేను సైలెన్స్గా ఉన్నప్పుడు చెప్తాను నాట్ ది ఐడియా ఆఫ్ సైలెన్స్ అని చెప్తా అంటే ఐడియా ఆఫ్ సైలెన్స్లో ఉన్నారనుకోండి అప్పుడు మీరు మీ చేత తెలియబడుతూ ఉండే ఐడియా ఆఫ్ సైలం అనే భేసింది కదా ఇట్ ఈజ్ నాట్ ది ఐడియా ఆఫ్ సైలం జస్ట్ సైలం అని చెప్తా తర్వాత మీరు అన్ని ఆలోచనలను విడిచిపెట్టి మీ స్వరూపము అని చెప్తారు మెడిటేషన్ వాళ్ళు చెప్తూ ఉంటారు ఇవన్నీ అప్పుడు నేను హెచ్చరిక చేస్తా మీ స్వరూపమును మీరు తెలుసుకునే ప్రయత్నం చేయవద్దు ఎందుకంటే మీరు ఎప్పుడైతే ఆ స్వరూపాన్ని తెలుసుకునే ప్రయత్నం అమో ఇది ఏదో బాగుందే అని తెలుసుకునే ప్రయత్నం మీరు చేశారంటే మీరు ద్వైతాన్ని సృష్టించిన అది అదర్ అయిపోతుంది ఈ కాబట్టి మీరు ఏకత్వంలో అంటే శుద్ధ చైతన్య స్వరూపంగా ఉన్నప్పుడు విశేష విజ్ఞానం పుట్టనే పుట్టదు విశేష విజ్ఞానం ఉండదు విశేష విజ్ఞానం లేని చోట కామన్ ఎక్కడి నుంచి వస్తుందండి కామను కావాలంటే విశేష విజ్ఞానం ఉండాలి విశేష విజ్ఞానం లేకపోతే ఏమున్నట్టు ఆత్మజ్యోతిషి మీ స్వ స్వాభావికే అంటే సహజ సిద్ధమైన ఆత్మచైతన్యము ఆ వెలుగు జ్ఞానము అనే వెలుగు మాత్రమే ఉన్నది మీరు ఆ విధంగా నిలిచి ఉన్నారు స్వరూపస్థే సతి సతి సప్తమి మీరు అలా విశేష విజ్ఞానమే విశేష విజ్ఞానమే లేకపోతే కామోవాకుత సంహతి కామల కోరిక మాత్రమే అఖండించి పుడుతుందండి కోరిక మాత్రమే అఖండించి పుడుతుంది ఇప్పుడు చిన్నపిల్లవాడు ఉన్నాడు వాడి దగ్గర ఇంత డబ్బు మూట పెట్టారనుకోండి వాడికి కోరిక పుడుతుందా పుట్టలే పుట్టదు ఎందుకని విశేష విజ్ఞానం లేదు ఇప్పుడు పిల్లవాడికి వంద డాలర్ల నోటు చాక్లెట్లు ఇస్తే వాడు ఏం తీసుకుంటాను చాక్లెట్లు ఇస్తే డాలర్ల నోటు చాక్యులెట్లు వెనక్కి పెట్టి వందలా ఉన్న నోటు పుష్టిని శాతనుకోండి వాడు అది తీసుకుని పక్కన పడేసి చాక్యులెట్లు అల్తారు ఎందుకంటే విశేష విజ్ఞానం ఉంటేనే కామని పుట్టింది వాడు ఈ శాక్యులెట్ విషయంలో విశేష విజ్ఞానం ఉంది అది వాళ్ళ అమ్మగారే నేర్పారు పిల్లలకి శాక్యులెట్స్ని తల్లు నేర్పుతారు ఇంకా వాడు ఆ శాక్యులెట్స్ అని కొట్టరు తల్లు మీకు కొంతమంది తల్లుల్ని ఎదురుగుతుంది వాళ్ళు ఏం చేస్తారంటే చాపిలెట్ ఇవ్వరు యాపిల్ ముక్క పోషిస్తారు వాళ్ళు ఏదైనా కావాలి మీరు ఎంచినప్పుడు యాపిల్ ముక్క పోషిస్తా అంటే పైన ఉన్నటువంటి ఆ స్కీమ్ టీసెస్ ఇవ్వాలి యాపిల్ ముక్క పోషిస్తే వాళ్ళు ఆ యాపిల్ ముక్కనే కొట్టుకుని కొద్దిగా హీ విల్ ఫైట్ వికెట్ ఫర్ ఎ వాల్ పళ్ళు కొద్దిగా ఉంటాయి దాంతో పుష్టి పెడతారు పుష్టి పెడితే ఒక రకం వాళ్ళకి అనుభవానికి దెన్ బికమ్ స్కీల్ హ్యాపీ అలా కాకుండా మీరు ఏదినప్పుడు వాళ్ళు చాకులెట్ వాడి ముఖాన్ని భావిస్తూ ఉంటే వాడు పెద్దవాడయ్యాక చాకులెట్లే తింటాడు చాకులెట్లు తింటే ఏమవుతున్నాయి దేహానికి అనారోగ్యం మనస్సుకి అనారోగ్యం చాకులెట్లు ఏం చేస్తుందంటే రజోగుణాన్ని బాగా పెంచి పోషిస్తుంది వేరే యాపిల్ అది పుష్టి దేహానికి ఆరోగ్యం మనస్సుకి ఆరోగ్యం ఎందుకంటే పండు సత్వగుణాన్ని పోషిస్తుంది అది సత్వగుణాహారంలో పడింది పండు చాక్యులెట్లు రుజోగుణంలోనూ తమో గుణంలోనూ కాబట్టి పిల్లల్ని పిలిచే వాళ్ళు కూడా కొంచెం ఒక్క పితరు వేదాంతం యొక్క జ్ఞానం ఉండాలి గురితే కనేయం పెంచేస్తున్నామని చెప్పేసి అహంకారం పెట్టుకోవడం తగ్గి కాదు వస్తువు కాబట్టి కామన ఉండాలంటే విశేష విజ్ఞానం ఉండాలి వీరికి విశేష విజ్ఞానం ఉండదు ఒకవేళ ఇటువంటి చూస్తున్నప్పుడు విశేష విజ్ఞానం కలిగిన అది నిత్యాన్ని తెలుస్తూ ఉంటుందండి అది సత్యం కాదని తెలుస్తూ ఉంటుంది కాబట్టి అటువంటి సందర్భంలో కామన ఎక్కడి నుంచి వస్తుందండి కామలా కుటస్ సంభవతి నుంచి చూస్తుంది కామన్ అనేది అంటే కామన పుట్టదు అని అభిప్రాయం యస్మాదేవం సర్వైకత్వమేవము అత కాబట్టి ఏం తెలియజేయము ఈ దీని యొక్క స్వరూపము సర్వాత్మభావమే కాబట్టి ఇప్పుడు మీకో రహస్యం చూస్తారు ఇప్పుడు ఓ పండితుడు ఉన్నాడు అనుకోండి శాస్త్రంలో రూపొన్నవాడు వాడికి ఇంకో శాస్త్ర పండితుడిని చూస్తే అసూలు పుట్టింది ఎందుకని భేదబుద్ధి కారణం మీరు సర్వాత్మభావం అనే అనే దాని అజీనియస్ మీరు పట్టుకున్నారనుకోండి అప్పుడు ఇంకొక పండితుడిని చూస్తే సంతోషం జరుగుతుంది అసూలు ఎందుకు సంతోషం ఎందుకు కలుగుతుంది వాడు వాడు అనాత్మ కాదండి వారి పాండిత్యం అనాత్మ కాదు మన స్వరూపంలో భాగమేది ఎక్కడ ఎవడికి పానీని బాగా వచ్చినా మనకు వచ్చినట్టే ఎక్కడ ఎవరికి సత్కారం జరిగినా అది మనకి జరిగినట్టే కాబట్టి ఇతరులకు ఎవరికైనా సత్కారం జరిగితే అంటే యోగ్యుడికి సత్కారం జరిగితే ఇప్పుడు అయోగ్యుడికి సత్కారం చేశారనుకోండి అది సమాజానికి నష్టంగా ఉంటుంది దానివల్ల ఇప్పుడు పెద్ద పెద్ద గోలహోట్ నడుస్తాం ఏంటంటే ఈ టాపర్స్ అంటారు ఐఐటీలోనూ దాన్ని మొత్తం దేశం మొత్తం మీద టాపర్స్ అంటే టాప్ మోస్ట్ మార్క్స్ వచ్చి హైయెస్ట్ పొజిషన్స్ లోకి వెళ్ళేటువంటి విద్యార్థులు ఎవరో పది ముందో ముప్పై ఉన్నారు ఇంకా ఐదుగురు బీహార్ నుంచి ఉన్నారు ఈ బీహార్ వాళ్ళ ఐదుగురికి వాడు మామూలుగా మాటవలసరికే అడిగారు పదకొండు పదొమ్మిదిలో ఎంత అడిగారు వాడికి జాగ్రత్తలు ఇచ్చారు ఎప్పుడు టాపర్స్ లో వాళ్ళు ఎలా ఉండాలి ఇంటర్మీడియట్ లెవెల్లో టాపర్స్ అంటే వాళ్ళు ఏ జరిగినా కూడా చక్కచక చెప్పిట్లా ఉండాలి వీళ్ళు దద్దమ్మలు వెళ్ళేయో తెలియదు ఇది ఎక్కడ అని చెప్పేసి వాళ్ళు కొంచెం లోతుల్లోకి వెళ్తే వాళ్ళు టాపర్స్ కాదు ఒక్కొక్కరు యాభై రూపాయలు లబ్షం ఇచ్చి టాపర్స్ సర్టిఫికేట్ లో తెచ్చుకొచ్చారు పర్స్ కాదు ఇండియన్ సొసైటీ ఇస్ ఏ సరీ కరప్ట్ సొసైటీ నరేంద్ర మోడీ మనకు ఒక నరేంద్ర మోడీ చాలడు మనకు ఒక అరడజన్ నరేంద్ర మోడీలు ఉండాలి లేదా అర ఎలక్షన్స్ లో నరేంద్ర మోడీ గారు నెగ్గాలి అరడజన్ నరేంద్ర మోడీలు ఉండరు కాబట్టి ఆయనే ఒక అలా ఒక ఫైవ్ ఇయర్స్ తర్వాత ఫైవ్ ఇయర్స్ ఆయనే నెగ్గుకుంటూ పోతే ఎప్పటికైనా ఈ కరప్షన్ ఒక పోలీసు కావాలి అందుకే లక్ష నలభై ఐదు వేల లక్ష సారీ ఒక కోటి నలభై ఐదు లక్షల రేషన్ కార్డులు ఫర్జీ అంటే ఫోర్ జీలు ఎక్కడో హర్యానాలో హర్యానాలో ఒక లక్ష నలభై ఒక కోటి నలభై లక్షల రేషన్ కార్డులు ఫోర్ జిల్ ఫోర్ జిల్లీ అనేది అవన్నీ తీసేసారు తీసేసేటప్పటికీ ఎంత లాభం వచ్చిందో ప్రభుత్వానికి ఎంత లాభం వచ్చిందో ఆయన మొన్న దుబాయ్లోనో అక్కడో చెప్పారు ఈ మాట ఈ మాట ఇండియాలో చెప్తే వీళ్ళందరూ మట్టి వేస్తారు అధ్యక్ష ఆయన విదేశాలకు వెళ్ళినప్పుడే చెప్తున్నారు ఆయన ఇండియాలో చెప్పడం ఇండియాలో ఆయన ఏం మాట్లాడటం లేదు ఆయన ఏమన్నా అభిప్రాయం చెప్పాలంటే విదేశానికి అక్కడ ఇండియన్ కమ్యూనిటీ ఉద్దేశించి చెప్తారు అక్కడ ఉండే ప్రభుత్వం అంతా ఇండియన్ కమ్యూనిటీకి చెప్తారు ఎందుకంటే దాన్ని లిటిల్ ఇండియా అంటారు స్మాల్ ఇండియా కాబట్టి వాళ్ళతో చెప్పచ్చు కాబట్టి ఈ టాపర్ స్థితి ఆ విధంగా మీకు మంచి టాప్ పొజిషన్ ఇచ్చేసి కూర్చోబెట్టాలనుకోండి దాంతో కష్టమని చదువుతుంది వాళ్ళకి ఎంత నిరుత్సాహం కలుగుతుందని చెప్పండి అసలు వాళ్ళ సిస్టమే కరెక్టే అలా అవ్వకూడదు అయోగ్యుడికి సత్కారం కలిగితే సంతోషం కలగకూడదు యోగ్యుడికి సత్కారం చేస్తే ఎస్ మహానందం కలుగుతుంది అసూతం ఉండదు ఆనందం కలుగుతుంది దట్ ఈజ్ ద బ్యూటీ ఆఫ్ సర్వాత్మ భావ ఇప్పుడు మీరు పిల్లడు వస్తాడు వాడు ఏదైనా కుదేవి కాదుకుంటూ ఉంటాడు ఈ పనులు చేసుకునే వాళ్ళ పిల్లలు వాళ్ళు ఏదైనా పెద్ద శుభ్రంగా ఏమి ఉండరు కానీ వాడి చేతికి మీరు ఏదైనా పనులు ఇచ్చారని పనులు వాడి కళలో ఒక ఆనంద ఆనందం కనపడుతుంది ఆనందం చూసిన వెంటనే మీకేదో కొండచ్చినంత ఆనందం మీకే కలుగుతుంది దానివల్ల వాడికి ఏం కలిగిందో అది వేరే సరే మనకే కలుగుతుంది సర్వాత్మభావం మీ దృష్టిని మార్చి అప్పుడు మీకేమవుతుందంటే నాకు ఇది ఉంటే బాగుండను అది ఉంటే బాగుండను అని పేరుస్తారు ఎవరైనా వెళ్తున్న వాళ్ళని చూస్తే సంతోషంగా అనిపిస్తుంది తప్ప అసూ ఆ కారు లాంటి కారు ఉండాలి అని కూడా అనిపెలిస్తారు సర్వాత్మభావంలో ఉండే విశిష్టత ఆస్తిని విమంత్రుల ఎని అందూవల తద్వా అయితాప్తామై అసన స్వయం జ్యోతిస్వభావ్యా ఏతద్రూప ఆప్తకామం సో so, అస్యా స్వయం ప్రకాశ ఆత్మచైతన్యం యొక్క ధర్మము ఆప్తకామం ఏమిటి ఆప్తకామం అంటే ఎస్మాత్ సమస్తమే తస్మాత్ ఆప్తా కామా అస్మిన్ రూపే తదిదం ఆప్తకామండి ఇప్పుడు ఒక టూరిస్ట్ అయిన ఒక ఆయన ఉన్నాడు టూరిజం టూరిజం ఒక పద్ధతిగా పెట్టుకుని చేస్తూ ఉంటారు ఉంటారు ఇండియాలో ఈ ఘోరంగా తక్కువ ఇండియాలో టూరిజం అంటే డిగ్రి వేజే మీకు ఇండియాలో కనపడతారు జ్యోతిర్లింగం వాళ్ళు అని మీరు కనపడతారు అలాంటివ్వండి నేను పన్నెండు జ్యోతిర్లింగాలు చూసేశాను అని వాళ్ళు లెక్క రాసుకుంటారు పన్నెండు రాసుకుని పన్నెండు నేను ఒక ఆయన జరుగుతున్నాను యాభై చూడాలి అని ఆయన పెట్టుకున్నారు యాభై రెండు శక్తి పీఠాలు ఉన్నాయి దాని వెనకాల ఒక పురాణ కాఫకాలదు ఆ పురాణకాథ ఏమీ బాగుండదు సందర్భంగా ఏమీ ఉండదు ఆ శక్తిని ఎవడో బాంబు పెట్టి పేరు చేస్తే యాభై రెండు మాంస ముక్కలు చోట్ల పడ్డాయి అలా ఉంటుంది అలా ఉంటుందా అలా మొక్కలు మాంసం మొక్కలు అలా పీఠం ఒకట ఏర్పడిందన్నట్టుగా వాట్ కైండ్ ఆఫ్ స్టోరీ సిల్లీ స్టోరీ బాగుండదు బట్ ఆ స్టోరీ బేసిక్స్ మీద యాభై రెండు శక్తిపీఠాలు అవి వీళ్ళ లిస్టు ఉంది ఆ లిస్టు ప్రకారం కామాఖ్యా అస్సాంలో మొదలవుతుంది అలా మొత్తం దేశంలో ఉండే శక్తిపీఠాలన్నీ చూస్తే యాభై దగ్గర ఉంటుంది యాభై ఢాకా వెళ్ళాలి ఢాకినీ దేవాలయం ఉంది ఢాకినీ అంతా బ్లాక్ మ్యాజిక్ సంబంధం అంటే తంత్రం కామాఖ్యాన్న తంత్రమే ఢాకినీ కినీనీ ఢాకినీ ఇదంతా కూడా మీ బెంగాల్ అక్కడ ఒరిస్సా బెంగాల్ ఒరిస్సా బెంగాల్ దట్ ఈస్ ద బెస్ట్ నో సర్ప్రైజ్ దట్ యూ హ్యావ్ ఢాకినీ ఇన్ ఢాకా అక్కడికి వెళ్ళాలి దట్ ఈస్ ఢాకా అక్కడికి వెళ్ళి ఏదో వేసా ఎక్కువ సంపాదించవచ్చు ఎంత విషమ కొంచెం దాన్ని వెంట పడాల్సి ఉంటుంది వాళ్ళు బంగ్లాదేశ్ వాళ్ళకి వాళ్ళకి పాస్పోర్ట్ పంపించి వాళ్ళకి ఏదో ఫీజు ఉంటుంది అది కట్టినట్లయితే వాళ్ళు వేసా స్టార్ట్ రేస్ పంపిస్తారు ఆమె అరైవల్ విషయం ఉందో ఏదో కూడా నాకు తెలియదు బహుశా ఉండొచ్చు మొత్తానికి ఢాకాలో దిగి ఆ దేవాలయానికి వెళ్ళి రావచ్చు అక్కడికి ఆహారంలో అవుతాయి అలా పెట్టుకుంటారు కొంతమంది ఇంకో కొంతమంది చార్ధామ్ ఇంకో పర్వతానికి మూడు వెళ్ళి రావాలి సరే అయ్యప్పకి పద్దెనిమిది సార్లు వెంకటేశ్వర స్వామికి ప్రతి ఏడాది ఈ ఇండియాలో తిరగడం అంతా కూడా టీచులమే గిరివేటట్లు ఉంటుంది మీరు అమెరికా యూరోప్కి వెళ్ళారంటే వాళ్ళ తిరగడం అంతా కూడా టూరిస్ట్ టూరిస్ట్ దృష్టి అంటే ఫిజికల్ బ్యూటీ అండ్ వండర్ అది టూరిజం టూరిజం యొక్క సైకాలజీ ఏమిటంటే దాంట్లో దేవుడు దేవ ఉండదు ఫిజికల్ బ్యూటీ అండ్ వండర్ వండర్ అంటే ఆశ్చర్యంగా ఉండాలి ఫిజికల్ బ్యూటీ ఉండాలి వాళ్ళకి పుస్తకాలు ఉంటాయి మనకి జ్యోతిర్లింగాలు ద్వాదశ పీఠాలు పుస్తకాలు ఉన్నట్టుగానే వాళ్ళకి కూడా పుస్తకాలు ఉంటాయి నేను చూశాను పుస్తకాలు వాడు ఒక పుస్తకం కొనుక్కుంటాడు హండ్రెడ్ గ్రేట్ ప్లేసెస్ ఆఫ్ ది వరల్డ్ అనే ఒక పుస్తకం ఉంటుంది అది కొనుక్కుంటాడు కొనుక్కుని సిక్ మార్పులు ఇది చూశాను ఇది చూశాను బేటావు చూసే ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఆ రకంగా వాళ్ళు చూస్తూ ఉంటారు నేను అటువంటి దానికి వాళ్ళ ఇంటికి భిక్షకు వెళ్ళాలి ఇంకా భిక్ష పెండింగ్ అంటే ఇంకా నన్ను చూసి కోపు వేటోడు ఎలా ఇంకా టైం అవలేదు ఇంకా టైం అవ్వలేదు ఇదొకలో స్వచ్ఛంగా ఉండొచ్చు కానీ కొంతమందికి సత్సంగా అలవాటు ఉండదు ఐ డోంట్ హ్యావ్ దట్ సైడ్ డెట్ దింకింగ్ ఉండదు స్వచ్ఛంగా ఏమిటి ఆయన ఎప్పుడో మనం వెళ్ళడం మనం భోజనం పెట్టడం ఆయన చేయడం వెళ్ళిపోవడమే అనే ఫీలింగ్లో ఉంటారు విచ్ ఇస్ స్పై విచ్ మే ఇప్పుడు నాకేమీ సత్సంగా లేదనే గంగ ఇవ్వలేదు నాకు అంఠ అద్భుతంగా ఏం కాబట్టి సత్సంగం లేదు ఇంకా భోజనం తయారు కాలేదు అక్కడ పుస్తకం ఉంది ఏదైనా ప్రింటెడ్ వర్డ్ ఉంటే దాన్ని చదివేయాలి అని నాకు వ్రతం ఒకటి ఉంది చిన్నప్పటి నుండి అంచేత నేను ఆ పుస్తకానికి చదవడం ప్రారంభించాను నేను స్పీడ్ రీడర్ని టెకట చదివేస్తేస్తూ ఉన్నాను దాంట్లో ఆయన వంద ఉన్నాయి వందలో ఆయన ఇరవై ఏడు ఇరవై నేను ఆ పుస్తకాన్ని ఇవ్వడం చూసి ఆయన మాకు చెప్పారు ఇంకో రెండు మూడు ఈ ఏడాది ప్లాన్ ఆ వందా చె మా యొక్క లక్ష్యం నన్ను అడిగారు మీరు చూశాను ఏవో కొన్ని చూశానండి బట్ నాట్ ఎస్ అ టూరిస్ట్ అని చెప్పాను మీరు చూడాలనే ఉత్సాహం ఉంటుందా అని అడిగారు ఇంకా నేను అన్నాను అన్ని పంచభూతాలు కదండి ఉత్సాహం ఏమేమి ఉండదు అని చెప్పాను అంటే మీరు ఈ గుప్కి వెళ్ళారనుకోండి అక్కడ నైల్ ఉన్నది పిరమిడ్లు ఉంటాయి అంజుభూతాలే కదా అందుభూతాలే కదా సపోజ్ మీరు జవాదార్ వెళ్ళారనుకోండి ట్రట్రా అని ఒకటి ఉంటుంది అక్కడ చాలా విశిష్టమైనటువంటి ప్రాచీన చిన్నములు అన్నీ ఉంటాయి కానీ మళ్ళీ స్టేల్ పెంచుభూతాలు అమెరికా వెళ్ళాలనుకోండి ఎక్కడికి చూసినా పంచభూతాలు ఎక్కడికి వెళ్ళినా చైనా వెళ్ళారనుకోండి పంచభూతాలు ఉంటాయి ముందు ఉంటాయి మరెమన్నా ఇంకా ఏమన్నా పంచభూతాలు కాకుండా డిఫరెంట్ ఉన్నాను నేను నిరగడం నేను జోర్దార్ వెళ్ళాను పంచభూతాలే కనుక ఈజిప్ట్లోనూ పంచభూతాలు ఎక్కడికి వెళ్ళినా పంచభూతాలు ఈ ధోరణి పట్టిందనుకోండి అంతా పంచభూతాలు అనే ధోరణి పట్టిందనుకోండి పెడితే ఏమవుతుంది మీకు ఎక్కడికో వెళ్ళాలి అనేటువంటి కామన లేదా టూరిజం అనేది అవుతూ ఇంపార్ట్ టూరిజం ఇన్ స్కి ఆ డిజైడ్ ఇంకా యాభై రెండు శక్తి పెట్టాలి అంట ఒకటే పరమేశ్వరుడు శక్తి సూర్యుడు ఒక శక్తి చంద్రుడు ఒక శక్తి కృష్ణోపనిషత్తులో ఇవన్నీ విస్తారంగా చెప్తారు వాయువు ఒక శక్తి మూడో ప్రశ్నలో వస్తాయి ఇవన్నీ ఇవన్నీ శక్తులే ఇవన్నీ ఇవన్నీ ఇంకా వేరే శక్తి పీఠాలంటే ఇవన్నీ ఇప్పుడు వాయువు శక్తి కాదు వర్షము ఒక శక్తి గాలి తర్వాత చెట్టు చేపలు వాళ్ళు చక్కగా పళ్ళు ఫలాలు ఇస్తూ ఉంటాయి వాళ్ళు సృష్టిస్తూ ఉంటాయి అంతా కూడా ఒక మహాశక్తి మన దేహంలో ఆ శక్తి ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను అంటే అది ఒక శక్తి ఉండబట్టే మాట్లాడుతున్నాను ఇలా కాబట్టి దీనికోసం శక్తి పీఠాలు అంత ఎక్కడ ఎక్కడ చూసినా ఈశ్వరుడే అరే సర్వాత్మ భావంలో ఉన్నట్లయితే ఈ టూరిజం ఏమవుతుంది ఈ ఫలితమేడ్ ఏమవుతుంది కాబట్టి ఎప్పుడైతే సర్వాత్మ భావంలో వీటి చేరతాడో వీడి కామలన్నీ కూడా పెరిగిపోతాయి